ఓకే మనం ఆరాధన స్టార్ట్ చేసుకుందాము పరిశుద్ధుడ ప్రేమగల దేవ ఏసయా నీకు వాందనాలు స్థుతులు స్తోత్రం ప్రాభ సర్వోన్నతుడి ఒక దేవ మహోన్నతి ఒక దేవ మీ పాదాలకు వాందనాలు తండ్రి ఇదిగో ప్రాభ ఉదయకాలం నుంచి ఇప్పుడు తండ్రి నీకు కృపతో కనికరంతో ప్రాభ మిమ్మల్ని కాచి కాపాడి ప్రాభ మిమ్మల్ని సజీవ లేఖలో ఉంచినందుకు నీకు వేలాది వాందనాలు ప్రాభ ప్రతి విషయంలో ప్రభావం మీ యొక్క సహాయం చెప్పు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభావ ఈ మధ్యాన కాల సమయంలో ప్రభావ లేకపోతే మీ సన్నిధిని ఉన్నాం ప్రభావ కానీ ఇటువంటి మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావంలో యుగ యుగంలో మీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో నా ఇక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాను కూడి తండ్రి ఇంకా ప్రభావ ఈ మధ్యాహ్న కాలం సమయంలో తండ్రి ఆన్లైన్ మీటింగ్ మేము కూడి ఉన్నాం ప్రభా మీ ఆత్మను మా మధ్యలో ఆవరింపచేయండి ప్రభా మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి నా ప్రభావ రావాల్సిన ప్రతి నడిపించండి ప్రభావ పాఠల ద్వారా మీరు మహిమనుందండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రాభ మా జీవితాన్ని సరిచేయండి తండ్రి నా మా యొక్క ప్రతి ప్రార్థన విన్నపమునికి మీరు జవాబు అనుగ్రహించి ఈ మీటింగ్ అంతటినీ మీరే తండ్రి ఆది అంతం వహించి మీ నామానికి మహిమనుందామని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పాడుతున్నాను కుతుహల మర్బాట మే నాని సన్నిధిలో కుతూహల మర్బాట మే నాయని సన్నిధిలో ఆనందమానంద మే నాయని సన్నిధిలో ఆనందమానంద మే నాయని సన్నిధిలో కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో పాపమంత పోయేను రోగమంత తొలగెను ఏసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృపద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను ఏసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృపద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పుతూహల మార్బాటమే నాయసుని సన్నిధిలో పుతూహల మార్బాటమే నాయసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము మనమే ఆత్మలోన దేవుడు గుర్తించే మనలను అద్భుతమద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము మనమే ఆత్మలోన దేవుడు గుర్తించే మనలను అద్భుతమద్భుతమే కుతూహల మార్బాటమే నాయసుని సన్నిధిలో కుతూహల మార్బాటే నాయిలో శక్తినిచ్చుయేసూ జీవమిచ్చుయేషు జయం పై జయమిచ్చును ఏకం శక్తినిచ్చుయేసు జీవమిచ్చుయేసు జయంపై జయమిచ్చును ఏకముగ కూడి హో సన్న పాడి పూరంత చాటెదము కుతూహల మార్బాట మే నాయసుని సన్నిధిలో కుతూహల మార్బాట మే నాయసుని సన్నిధిలో బూరాధ్వనితో పరిశుద్ధులతో ఏ సూరానయుండే ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశించదం బూరాధ్వనితో పరిశుద్ధులతో ఏ సూరానైయుండే ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశించదం కుతూహల మరట మేసుని సో కుతూహల మరట మేని సో ఆనందమానందే నా సన్నిధిలో ఆనందమానందే నా సన్నిధిలో ే నా సో కుూహల మరబాట మేసు సో కుూహల మరబాట మేసుని సో అంక్ సుప్రభ పర్శున దేవ జీవం గల దేవ అబ్రాహ్మ సాకుల గొప్ప దేవ సరస్వతి గల దేవ నిన్న రైతు ఒక ఎదుగున్న దేవ నా దీవానికి వాక్యం వెళ్తున్న ప్రభ మాత్రం మీరు మాట్లాడండి నా దీవానికి మీ ఆయాశీల తొలగించండి మీ యొక్క తనం మీ జ్ఞానం మా ప్రవర్తన మీద అధికారం మీకు మీరు మాట్లాడి మా ఆత్మ తెలివండి మా ఉదయం పరిచి పరిశుద్ధ ఆత్మ నడిపి దయచేసి ఈ వాక్యం సత్యాన్ని గ్రహించగల అలాంటి నూతన అభిషేకం ది మాట్లాడడం అని ఆటగి మత్స్ వార్త ఏడో మత్స్య స్వార్థ ఆరోధం ఆరు నుంచి పదిహేను వరకు బ్రదర్యం మొదటి నుంచి చదువు బ్ర ఒక్కొక్క మెల్ల మెల్ల చదువు బ్రదర్ ఓకే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అనడియా ఇక్కడ యువలతో చెప్తున్నాడు శిష్యులతో చెప్తున్నాడు ఎవడు ఏస శిష్యులకు అనడియా మత్స్సు వార్తల కొండ మీద పోతాడు ఈ కొండ మీద చెప్తున్నాడు మత్స్య వార్థాల కొండ మీద ఎత్తాడు ఇది ఎంత అపమానం మన శిష్యులకు చెప్తున్నాడు ఇక చూస్తాం మత్స్సు వార్త పోయి మళ్ళీ చేస్తాడు ఏసప్రభు ఎనిమిదో దానిలో దిగుతాం కుష్ఠ రోగిం చేస్తాడు ఏసు కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు మత వార్తలా ఏసుపురం ఎదురు చూస్తూ ఉంటూ ఆ పాదల పంకి నీకు నన్ను శుద్ధికించి పంటే నీకు ఇష్టమే శుద్ధి నాకు ఇష్టమే శుద్ధిగా అంటాడు అయితే ఈ కొండ మీద చెప్తున్నాడు ప్రభువు తన శిష్యులకు ప్రిపేర్ చేస్తున్నాడు సేవ కోసం ఎట్లా ఉండాలా ఈ లోకంలో ఎట్లా జీవించాలా అంటే లోకం వల్ల కాకుండా అలా ప్రభుత్వ పట్ల ఎట్లా జీవించాలని వాళ్ళకు బోధిస్తున్నది వాక్యం వాక్యం అంటే అయిన కనుక జీవం కనుక వాళ్ళకు బోధిస్తున్నాడు లేని పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు అలా ఫస్ట్ ఏమున్నది మనుషుల మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి మనుషులకు నీతి మనుషులు చూడకుండా మనుషులకు చేస్తున్నది చూడకుండా జాగ్రత్త పడాలంటే మనుషులు చూడొద్దు అలా ఎవరిని చూడాలా ప్రభుని చూడిసి మనం చేయాలా నీతి కార్యం అంటే సేవ కావచ్చు ఇదివి కావచ్చు ఏదివి అంటే అయితే ఏమంటాడు ఇక్కడ మనుషులు కలగొనక నీతి ఏం చేస్తారు మనుషులు చేస్తేనే చేస్తారు మనుషులు చేస్తేనే చేస్తారు మనుషులు మెప్పు పొందాలని వాళ్ళ ముందట ఇంకా ఎక్కువ చేస్తారు అది ఉదయ రాశి ప్రభు చూస్తూనే అది అలా ఈ వాక్యం అలా ఉన్నప్పుడు మనుషులకు చూడకుండా మళ్ళీ ప్రభు ఏం చెప్తున్నావు ప్రభు కోసం చేస్తున్నాను మేము చేయాలా అప్పుడు మీరు పరం పరం పోతారని చెప్తున్నారు అంతే కదా బ్రా అంతే కదా కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని మీరు ధర్మం మళ్ళా చదువు బ్రావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషులంటే ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మంద్రంలోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు ఇక్కడ చూడండి ఈ లోకమస్తులు ఏం చేస్తానంట మళ్ళా మెలకు చదువు బ్ర మళ్ళా మనుషుల చదువు కావున నీవు ధర్మం చేయనప్పు నువ్వు ధర్మం చేయనప్పుడు ధర్మం అంటే దాన ధర్మం చేస్తారు కదా ఈ లోక మనసులో చూస్తారు కదా పాలిటిక్సే కానీ ఎవరే కానీ వాళ్ళు ఏం చేస్తారంట బూరాధని ఇస్తారంట ఇప్పుడు చూస్తే మన మన ఏళ్ళలో విలంబ విలంబరే ఉన్నాడు ఏం చేస్తారు చీనలో ధర్మం చేస్తూనే అది నీతికారాలు ఎట్లుంటే మనం మతీ ఏషియాలో చెప్తాడు ఆ నీతికారాలు అక్కడ చెప్తాడు అలా అయితే మనుషులు కనపడకుండా ఏమంటాడు ఇక్కడ మనుషుల వలన ఘనత నొందవలనని మనుషుల గంత పొందొద్దు వేషధారులు సమాజ మందిరంలో గత పొందవాళ్ళు వేషధారులు అంట ఇంకా సమాజ మందిరంలోను వీధులు సమాజ మందిరంలో మందిరం అంటే మన మందిరం అంటే వీధులను చేయలాగున నీ ముందర బూర ఊదించవద్దు బూర ఊదించొద్దు అనలి చూడ బూర ఊదించంటే పబ్లిసిటీ చేయొద్దు కానీ ఈ లోకంలో పబ్లిసిటీ ఎందుకు చేస్తారంటే మనుషులలో గంత పొందాలా కానీ మనుషులలో గంత పొందుతారు వాళ్ళు పొలం పొందారు కానీ పల్లోక పల్లోక తండ్రి వాళ్ళ పొలం పొందారు ప్రభు చెప్తున్నాడు అలా బూర అవుతారు అలా ఇది చేస్తున్నాం అది చేస్తున్నది టీవీలోవి ఏం చేస్తారు వాళ్ళు బూర అవుదినట్టు కనిపిస్తారు నాకు టీవీలో పబ్లిసిటీ చేస్తూనే ఉంటారు ఇక మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం వాళ్ళకి ఇంకా చేస్తున్నాం ఏం బూర అవుతుంటే ఒక వాళ్ళ పబ్లిసిటీ కోసం సాధ్యత వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అట్లా ఉదోకుంటే ఫలము పొంది ఉన్నారని నిత్యంగా చెప్తున్నారు అయితే నువ్వైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి నీ ఎడము చేతికి తెలియకుండా ఉండవాలను నేను ధరం చేస్తే ఈ చేసే ఈ చేయికు తెలియదు అంటే పక్ోళ్ళు తెలియదు ఎవరికి తెలియదు అని చెప్తుండ్రు ఇక్కడ కుడి చేయికువి తెలియదు అంటే ఎవరికి ఒక రాసంగా ప్రభు చూస్తుని నువ్వు ధర్మం చేయాల ప్రభుని చూసి నువ్వు చేయాలని ఇక్కడ చెప్తుండ్రు శిష్యులతోని ఇక్కడ అట్లా అట్లయితే రహస్యం మందున్న చూచు నీ నీకు ఫతిఫలం ఇచ్చును అట్లా అయితే రాష్ట్రం ఉన్న తందీపా నీకు ఆ పతి పొలం ఇచ్చిన హలలియ మనం ఏమి చేసినా ఏం చేయాల ప్రభుకి చేస్తున్నా చేస్తే ఆ పతి పొలం ప్రభు మనకి ఇస్తారంట కావాల పతి మనకి ఇస్తారంట హలలియ మనం చూస్తాం అలలి రకాలు చూసి ఇటు ఇచ్చినా ఇటు మనం ఏం చేస్తారు బురదుని చేస్తారు అదివి దేవునికి విరోధంగా పాపం అంట అది మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారు వలే ఉండవద్దు ఈ లోకంలో వేషధారు ఉంటాయి కదా వేషధారు కూడా ఉండొద్దు అని చెప్తున్నప్పుడు ప్రభు కనబడవల్లని సమాజ మందిరంలోను వీధులలో మనుషులు కనబడకుండా సమాజ మందిరంలో వీధులను మూలలోను మూలలను నిలిచి ప్రార్థన చేయట వారికి వాళ్ళకి ఇష్టమా వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఈ లోకం ఉంటే ఈ లోకం పనం పొందుతా పర్ లోక పనం ఉంటే పర్ లోకం పనం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం నీ తండ్రికి ప్రార్థన చేయము అలా నువ్వు ప్రార్థన చేయప్పుడు నీ తండ్రికి రాస్తామన్నా నీ తండ్రికి ప్రార్థన చేయము అలా ఎందుకంటే ప్రభు నువ్వు ఏకం కావాలా ప్రభుకి నువ్వు చెప్పుకోవాలా రాస్తామని అని చెప్తుంది ఇక్కడ ప్రభు ఇక్కడ శిష్యులతో అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అలాయ పల్లకో ప్రతిఫలం మనకు దొరుకుతాయి రాసామని తండ్రి చూసి నీకు ఏం చేస్తున్నాను నీ ప్రార్థనకు ప్రతిఫలం అక్కడ ఇచ్చామని ఇక శిష్యులతో చెప్తున్నాడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జను మాటలో వ్యర్థమైన మాటలు వచింపవద్దు అలా అన్ని జనులు ఏం చేస్తున్నారు వ్యర్థమైన అది వ్యర్థమైన మాటలు మీ నోటికి రానియొద్దు అలా నోటీకి రాదు అయితే ఇక్కడ చూస్తే నాకు కొంచెం కనిపిస్తుంది ఇక్కడ మనం ఏమంటారు ఇక్కడ ఇక్కడ మూడో అర్థం చదువు బ్రే మూడో వచ్చినాం వెదర్ మూడు అధ్యాయం మూడో మూడో మూడో వచ్చిన ఆరులో మూడా నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమి తెలియక ఉండవలను అలలీయ అంటే కుడి చేయికి చేస్తే తెలియని ఉండను అంటే ఎవరికి తెలియదు ప్రభు తప్ప ప్రభు తప్ప ఇంకెవరు తెలియదు అలలీయ అట్లా పబ్లిష్ చేస్తే ఈ లోకమైన చరిత్రను మనం నెరవేర్చుకుంటున్నాం ఈ లోకమైన చరిత్ర నెరవేరుతున్నాం ఈ లోకంలో చూస్తారు కదా చేస్తాం అది చూస్తే దేవునికి ఇట్లా చేస్తే దేవుని వాక్యంకు విత్రంగా చేస్తారు అది దేవునికి విత్తనంగా పాపం అని చెప్తున్నారు ఇక్కడ ఏది రాసం చేసినా కానీ అలాగ మన ఎవరికి పెట్టినా చేసినా కానీ అలాగ కొన్ని జగాల పోతే ఏం చేస్తున్నారు చెప్పిన వాళ్ళు అక్కడ పోతే సేవలో పోతే వాళ్ళు మాకు తిని పెడతారు మళ్ళీ చెప్పి పెడతారు వాళ్ళు మరారు వాళ్ళు సేవలో పోయితే వాళ్ళు తింటారు చెప్పారు అందుకోసం వాళ్ళు ఇంతమంది మేము తినమని చెప్తారు అంటే తిరిగి చెప్పినాక వాళ్ళు తెలిసినాక ఏమైంది నీ తినింది ఏమైంది ఆ ఫలం పొడగొట్టుకున్నాం వాళ్ళ అలియా చెప్పండి చాలా బైబుల్ వాట్సంప్ నమ్మడం చాలా జాగ్రత్త వాళ్ళు అందుకోసం వాళ్ళ ఇంతమై మేము తినం బ్రదర్ ఉన్న దాంట్లో మనం కొన్ని జాగ్రత్త సేవలో జరుగుతాయి హలో సేవకులు మీటింగ్ అవుతుండే అంటే పొందు పొద్దుగా ఆ సేవకులు మీటింగ్ ఉంటే ప్రార్థన చేపట్టే ప్రార్థన చేయబడి కొన్ని ప్రార్థన చేయకపోతుండే అప్పుడు పాస్టర్ వస్తేనే ఉద్యోగం ప్రార్థన చేస్తుండే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు చూసి అంటే ఈ ప్రభుత్వం చూస్తున్నా లేరా వాళ్ళకు వాక్యం ఎక్కువ ఉంది ఎవరిని చూసి చేస్తుంటారు ప్రభుత్వ నువ్వు ఎవరిని చూస్తున్నావు సేవ ప్రభు సేవ చేస్తున్నా ప్రభుకు చూసి చేయాలా కదా సేవ అని అప్పుడు నేను గమనిస్తుండే అప్పుడు అది అదయ్యా ఆ సేవకు బాబు ఉంటే పాస్టర్ మగలు పోతా అంటుండే మన ఇంట్లో నువ్వే చేసుకోమంటుండే పాస్టర్ అప్పుడు బ్రదర్ చెప్తుండే మీకు జుడు బ్రహ్మనం ఇట్లా ఉండొద్దు అక్కడ చెప్పిన మాట మాట మాట కరెక్ట్ ఉండాలా అంటే అట్లా ఉంటే అక్కడ ఒక వేషం ఉండే ఇక్కడ వేషం అట్లా ఉండొద్దు అని ఇక్కడ వాక్యం దేవుడు చెప్తుండే ఇంకా చదువు ఇక్కడ ఎంత అవసరం ఇంకా అట్లయితే రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఈ వాచం సరే ప్రతిఫలం నీకు ఇచ్చును అని చెప్తున్నా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయుము మీ శిశులు చెప్తున్నాడు మీ ప్రార్థన చెప్పడం మీ గదిలో పోయి అలా అలిగ మీ బెడ్రూమ్ లో పోయి రాహసంగా మీరు ప్రార్థన చేసుకోవాలా మీ మనివి ఆయన దగ్గరనే చెప్పుకోవాలా అప్పుడు ప్రభు చూసి అని చెప్తుండు ఇక్కడ అప్పుడు రాహస్ ముందు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును రాసముందు నీకు ప్రతిఫలం ఇచ్చను దేవుడు అప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తుందంట అలా అలిగ ఈ వాక్యాశాలు లేకుంటే మనం ఇచ్చిన ప్రతిఫలం మనకు దొరకదంట ఈ లోకమైన ప్రతిఫలం దొరకచ్చు కానీ పనులతో పతిఫలం దొరక పనులతో పతిఫలం అంటే దేవుని జ్ఞానంలో వరదిలాలా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జన్మ వల్లే వ్యర్థమైన మాటలు వచ్చించవద్దు విస్తరించి మాట్లాడటం తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు వాళ్ళు తలంచుతున్నారు అన్న మీరు వారి వల్లే ఉండకూడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అలా మీరు అడగకముండే ఆయన అక్కడ ఉన్నాయో తెలియను అంటే మీకు ఏం కావాలని నేను ఇస్తాను అక్కడ శిష్యులు చెప్తున్నాడు ప్రభు ఈ రోజు మనకు చెప్తున్నాడు మీకు ఏం కావాలి అక్కడ ఉన్నాయో తెలియను ఇంకేమంటాడు ఇక్కడ కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి ఇప్పుడు ప్రార్థన చేయడియా పరలోక మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అలలి నీ నామం పరిశుద్ధపరచును గాక ఇక్కడ చూస్తే ఏమంటే ఆయన నామం భూలోకంలో అందరు ఉదయంలో ఆయన నామం పరిశుద్ధ పరచాలా అని చెప్తున్నా ఇంకా నీ రాజ్యము వచ్చును గాక అలలి ఆయన రాజ్యం మీకు ఆయన రాజ్య స్వార్థ అందరికీ పోవాలా నీ చిత్తము పరలోకం అందు నెరవేరినట్లు భూమి గాక అలాగే పరులోగులు ఎట్టుంది చిత్రం భూలోగంలో నెరవేర్చాలా ఈ భూలోగం అంతా నెరవేర్చుంది కాక అని ప్రార్థించేయమని చెప్తున్నా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అలా అనుదిన ఆహారం అంటే బైబుల్ ఈ వాక్యమైన సత్యాన్ని మనకు దయచేయమని ఈ వాక్యమైన సత్యం మాకు దయచేదేవా అనుదిన ఆహారం వాక్యమైన సత్యాన్ని ఇంకా మాకు చూపిదేవా అని ప్రార్థించేయాల మా రుణస్థలము మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము అలా మా గుణములు క్షమించము నువ్వు ఎట్లా క్షమించును మేము వాళ్ళు క్షమించమని ప్రార్థించాలని చెప్తున్నాడు మమ్మను శోధనలోకి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము గీడు నుంచి తప్పించుము దుష్ దుష్టి నుంచి తప్పించు ఫోర్టీన్ చదువు ఫోర్టీన్ కదా కనీసం గారు మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించము రాజ్యము బలమున్నాయి అని ఆమె ఉన్నవి ఆమెన్ రాజ్యం బలము మహిమని పాద చేయము అలా చూస్తే పద్నాలుగు చదవాల బాగా ఏషయాషయకరం మీద ఐజయా అట్టి అట్టి ఉపవాసము నాకు అనుకూలమా హలో చదు బ ఉపవాసము నాకు అనుకూలమా మనుషులు ఇజ్రాయల్ ఉపవాసం చేస్తున్న ఇజ్రాయల్ ఉపవాసం చేస్తుంటే అట్టి ఉపవాసం నాకు అనుకున్నమా నాకు అనుకున్న నాకు అని చెప్తుండ్రు ఇక్కడ తన పాలమును బాధ పరుచుకోవలసిన దినము అట్టిదేనా తన కాలం బాధపరిచే అట్టిదేనా ఒకడు జమ్ము వల్లే తల ఉంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిది పూసుకొని పరుచుకొని కూర్చున్న ఉపవాసమా ఆ కాలంలో మళ్ళీ ఏం చేస్తారు బూర్జిజి చేసే ఉపాసం అంటే ఉపవాసం అని ఇంకా అట్టి ఉపవాసం ఎక్కువ ఎహో ఒక ప్రీతికరం మీరు అనుకున్నారా మీరు దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయుర్మార్ కట్లు ఇప్పుటకు కాడిమాను మేకులు తీయటయుడి మేకులు తీయకూరు బాధింపబడే వారిని విడిపించటయు బాధింప విడిపించుకో ప్రతి కాడిని విరగొట్టుటయు ప్రతి కాడిని ఇరగొట్టుకు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా ఇది ఏర్పరచుకు నాకు ఉపవాసం కదా అంటే ఉపవాసం ఏంది వాళ్ళు ఏం చే పబ్లిసిటీ ఉపవాసం అంటుండ్రు చెన్నలో కొడుకుంటారు పని చేసుకుంటారు ఏమోబో చేస్తున్నాడు అక్కడ చెప్తాడు మీ పనివారుతుని కఠిన చేసుకుంటారు అంటే మీ చేసింది ఉపవాసం మీరు అనుకొని అనుకుంటారు యహోకి ఇష్టమని అనుకుంటారు కానీ నాకు అనుకున్నాం కాదు అని చెప్తున్నారు ప్రభు ఇక్కడ ఇంకేమంటారు ఖాళీ మా మిరగొట్టకు మానకు తీసకు నాకు ఇష్టమైన కదా అని చెప్తున్నా ఇంకేమంటారు అక్కడ నీ ఆహారం ఆకల ఆకలిగొని వారికి పెట్టుటవు నీ ఆహారం ఆకలిగొని వారు పెట్టుకుంటూ ఆహారం అంటే ఇప్పుడు అంతరు ఆకలితో ఉన్నారు ఆహారం అంటే జియో వాక్యం ఆ పళ్ళకు వచ్చిన మన్నా కదా మన రోజు ఆకలితో ఏం చేస్తు ఇది తింటున్నాడు ఏం దేవుడు మనతోనే చెప్పిన ఈ జియో వాక్యం ఆకలికం ఉన్నారు కనుక ఏం జరా ఆకలికు గడుపరకు ఇచ్చినట్టుకు నీ ఆహారము ఆకలి గుణవానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తిప్పకొన్న దిక్కుమారిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయో దిక్కుమారి చేసుకుంటూ అంటే గైడెన్స్ లేదు దిక్కుమారి అంటే వాళ్ళకు రక్షణ లేదు ఆ బీదల కంటే చూస్తున్నావు వాళ్ళ ఆత్మ వాళ్ళు బీదలు ఆత్మకు బీదలు నీ చేర్చుకోవాల అంటే స్వార్థ చెప్పి వాళ్ళకు చేసుకోవాలా రక్షణ నడిపేయాలా అని చెప్తున్నా ఇంకా వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటే కదా నాకు ఇష్టం అదే రక్షణ వస్త్రం అంటే రక్షణ సందేశం వాళ్ళకు ఇచ్చేయే కదా అలాగనే నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువ చుక్క ఉదయించును అలలియా నీ వెలుగు వేకువ చుక్క వెలిగించును అంటే అలలియా నేమంటావు అలయా మన చుక్క నీ వెలుగు ఎట్లా చుక్కవలే వెలుగిస్తామని చెప్తున్నాడు అది అలియా స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అప్పుడు స్వస్థత శీఘ్రంగా కలిగించును నీకు ఆలస్యం కాదు అని ప్రభు చెప్తున్నాడు నీ నీతి ముందర నడుచును అలా మన మన ప్రమేణ నీతి కదా నీ ముందర నడిచను ఇంకేమంటాడు యహోవ మహిమ నీ సైన్యపు వెనుక భాగమును కావలి కాయను అలది నీ సైన్యం వెనుక నీ భాగులు కామంటే అలది మన ఎంతమందికి నడిపిస్తావు అలది వాళ్ళంతా దేవుని కావలి ఉంటదంటే చెప్తున్నారు అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమించను అప్పుడు నువ్వు పిలువగా యహోవా ఉత్తరమించను అలదియా ఏషియా ఫిఫ్టీ ఫోర్ ఏషియా ఫిఫ్టీ ఫోర్ సారీ సిక్స్టీ ఇది కంప్లీట్ చేయ ఇతరులను బాధించటయు వేలు పెట్టి చూపి తిరస్కరించటయు చెడ్డ మాట్లాడటం ఆశించిన దాన్ని ఆకలిగని వాళ్ళకిచ్చి శ్రమపడిన వారిని తృప్తి పరిచిన ఎడలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం వలే నువ్వు అందకాలం ఉండే శ్రమలో ఏసో ప్రభు మనకు తోడుంటాడ ఏశప్రభు మనకు తోడుంటారా చీకటి అంటే శ్రమాకాలం మనకు తోడుంటారా అలాది శ్రమకాలం అంటే ఈ శ్రమకాలం ఈ చీకటి కాలం కటిక చీకటి కాలంలా మనకు తోడుండని చెప్తున్నాను ఇక్కడ ఏషియా సిక్స్టీ ఏషియా సిక్స్టీ బ్రదర్ అయితే మత వార్త చూస్తుంటే ఈ వాక్యం నాకు కనిపించి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్టీ ఫోర్ లా సిక్స్ బ్రదర్ మేమందరము అపవిత్రం వంటి వారం అయితే మీ అలా అది ఇక్కడ నిజంగా చెప్తున్నాం మేమందరం అపితుల వారీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వల్లే అయను నీతి కథ ఏంది స్వర్ణితి అంటే సొంత నీతి వీళ్ళు చేసింది దాన ధర్మం ఏమైనంట అలా మనం పబ్లిసిటీ చేస్తే ఫోటోలు దిగితే అది ఏమైందంట ఇక్కడ అందరు వీళ్ళు ఏం చేస్తున్నాం దేవుని వాచండి విరోధంగా నడిచిండ్రు తన కోసం తన సొద్ సొంతని ఏం చేస్తున్నాం చూపించుకున్నాం పబ్లిసిటీ చేసుకుంటారు అలాది అంటే శరీరాన్ని నెరవేర్చుకుని వీళ్ళు చెప్పండి మనం మన ప్రభు ఇస్తున్నాం మన ప్రభు ఇచ్చింది మన ప్రభు మన నాకు ప్రభు ఇచ్చింది ప్రభుకి ఇచ్చిందని చెప్పాలి అలా మత్స్య స్వార్థ ఈ చేయి చేయి ఇచ్చినాక ఈవేనా అలా ను ఎంత చెప్పినా చెప్పద్దు అలా రీయా చెప్తే ప్రతిఫలం నీకు దొరకదు అది ఏంది బూర దుని లెక్కన అది అలా లేకంటే నీ నువ్వు ఒక పాత్ర నేనొక పాత్ర అలా లేవొక పాత్ర నేనొక పాత్ర కానీ ఎట్టి ప్రభుత్వం ప్రవహించి తీసుకున్నాడు మన యోపు చెప్తారు కదా తన భార్య ధనం కలిగింది తన భార్య ధనం కదా అంత భూ ధర కూర్చుని అయింది దేవుని దూషించు సాదు సైతంగా ముడిపోయింది యోగు భార్య యోగు అన్నాడు నేను దిగన్గా వచ్చింది దిగనుకపోనే యుహో ఇచ్చిన యుహోని తీసుకును యోగు నోటీ ధర ఒక పాపం చేయలే అలాది మన నోటీ ధర మనం చేయాలా చెప్పింది పబ్లిసిటీ చేయద్దు మనమైనా కానీ ఈ చేయించిన ఇది తినే విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం చెప్పొద్దు అలలీయ ఆయన ఇచ్చింది ఆయన నీకు ఒక పాత్రగా వాడుకుంటారు దేవుడు ఒక పాత్రగా ఈ భూలోకంలో నిలబెట్టుకుండగా ఆయన ఇచ్చిన శిశువు శక్తులు ఈ కూడా ఇస్తేనే పబ్లిసిటీ చేసుకోవద్దు అయితే మీకు ఈ లోకం పది ఫలం కానీ పల్ లోక పది మీకు దొరకదు ఇక్కడ ఏమంటాడు ఇక్కడ నేను చూద్దాం మేమందరము ఆకువలే వాడిపోతుంది అలలీ అంటే ఎంత మానం జీవం లేదు వాడిపోతుంది అంటే శ్రమపాలు వాడిపోతుందంటే శ్రమ శ్రమైపోయినా గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను అరే శ్రమపాల శ్రమపాలైపోయినా మేము నీ నామను బట్టి మొరపెట్టగా మొరపెట్టువాడు ఎవడను లేకపోయాను లేకపోయిను అంటే అందరు ఏమైంద్రు అప్రీత పాపం చేసి దేవుని ఒక మహిమ పొందలేకపోతుంది గుర్తు వస్తుంది నిన్ను అపరాధం చేసి చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సహించుకున్న ఎవడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి మా దోషముల చేత కరిగించి ఉన్నా యహోవా నీవే మాకు తండ్రివి మేము అప్పుడు దేవుని దగ్గర తిరిగి అప్పుడు దేవుని దగ్గర తిరిగి మన యహోవా నువ్వే మాకు తండ్రి ఎనిమిది వచ్చిన ఎనిమిది వచ్చినాం కదా ఫ్రెండ్ బట్ యువర్హోవా నీ నీవే మా తండ్రి తండ్రివి మేము జికట మన్ను మేము జికట మన్ను అలా ఆదాం ఎట్లా చేస్తున్నాడు జికట్ మండే చేస్తున్నాడు కదా ఆదాంని మొదటి ఆదాం ఆయన మట్టితో చేయబోడు మట్టితో తీసి చేసి తన వాయుమాను ఊపిరి యుద్ధనప్పుడు ఆయన ఏం చేసిండు జీవ వాది ఆయను అలలియా మొలి ఆదాం ఆదాం అంటే ఏంది ఆ ఎర్రమన్ను తీసేసి తన చేతి పనికి ఆదాం నిర్మించినడు దేవుడు అలలియా తన అవ్వని ఏం చేసిండు చేసినుడు అలలియా చెప్పేది మనం మన్ను ఇక్కడ చెప్తున్నాడు ఐశ్యాల నీవు మాకు కొమ్మరి మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము మేమందరం నీ చేతి పని అయి ఉన్నారు యహోవా అత్యధికముగా కోపపడకుము అధికముగా కోపపడము అనే ఎక్కువగా అంటే దేవునికి కోపం మార్గము ఎందుకు అయితే పైన చూస్తే ఏమైంది వాళ్ళు ఆ వాకు ఆడిపోయినరు వాళ్ళ దోషం ఏంది ఆ గాలి చేత వలసి కొట్టుకుపోయినంటే శ్రమపాలైపోయినరు అంతగా దేవుడు వాళ్ళ మీద కోపబడ్డాడు ఇప్పుడు చూస్తే ఈ కాలంలో చూస్తే అంతవరకు కోపం ఎందుకు సైన్సి సైన్సి ఎందుకు కోపబడుతుండ్రు ఎందుకు వాళ్ళు వాళ్ళ జీవం లేకపోయింది వాళ్ళను చిత్తగించము చిత్తగించము చూడము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా అలా ఇప్పుడు తప్పి చెప్తున్నాం చిత్తగించము దయచేయము నీ ప్రజలే కదా నీ చేతి పని వేరే కదా మేము మేమందరం నువ్వే చేసినావు కదా నీ పరిశుద్ధ పట్టణముయను నీ పరిశుద్ధ పట్టణం వీటి భూములు ఆయను ఇక్కడ ఎరసం నుంచి చెప్తున్నారు సిను బీడాయను ఎరిసలేము పాడాయను పాళాయను అలా జీవిస్తాను బీడాయను ఏర్చరం పాళాయను అంటే ఏర్శనం అంటే పరమ ఏర్శనం మనం భూలోకం వేర్శనం వేరే కానీ పరమ వేరసం అంటే మన పరమ వ్యర్శనం కనుక పైన ఉన్న వారు కనుక మనం ఏం జర ఈ గొప్ప మనం చెప్పాలా అలా లేక చెప్పింది ఏది మనం ఏ వాక్యం తప్పిపోద్దు అలా నువ్వు వాక్య సార్ అంటే ప్రభు ఏం కోవాలా నీ ఉదయంలో చూసి తప్పకుండా జీవిస్తారు లోకం ఏం చేస్తుండ్రు వాళ్ళ తన నీతి స్వర్ణీతి మీద ఆదరణ మనం మనం మన ప్రభు నీతి మీద అంటే ఆయన మీద నీతి మంత్రుల ఆయన ఆయన మీద మన దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తూ ఇక్కడ ఆ నీతి ఏమైందంట వారి దుర్నీతి అయినంట వాళ్ళ వారి నుంచి కలం ఒక సిస్టర్ సేవలో తీసుకుపోతే అన్నా అలా ఆ మన ఆమె యొక్క ఏమంటారు అది ఒక వ్యవస్థకు ఆమె లీడర్ డ్యామేజ్ చేస్తారు కదా లవస్కి లీడర్ ఆమె షర్ట్ బూట్ వేసుకుని పోయినాక అప్పుడు ఆమె సిల్వ వేసుకుంది నేను మంచి కార్యం చేస్తున్నాను నీతి కార్యం చేస్తున్నా అన్న అక్కడ చెప్తుంది చేస్తున్నాను నేను అన్ని చేస్తున్నాను అన్ని అన్ని ఉంటున్నాడు చేసినాక ప్యాంట్ షర్ట్ వేసుకుంది నేను మొగాయనక మనం చూసామని చూస్తే అది నేను అందరూ డ్యావర్స్ అయిపోయిన వాళ్ళకి కల్పిస్తా ఇట్లా చేస్తా ఇట్లా చేస్తా అప్పుడు అన్న తర్వాత నేను వాక్యం చేస్తుంది మంచిది వేస్తారు నువ్వు ఒకసారి రక్షణ పొందు రక్షణ పొంది దేవుడు వాక్యం చర్చలు నీ నీతి పరిపాలన అక్కడ దొరుకుతుంది నీకు అని అక్కడ దేవుడు ఆయన అన్నధర వాక్యం ధర మాట్లాడేతో ఆమె ఇంట్లోనే మారవలసి పొందింది నేను చేస్తున్నా నీతి చెప్తుంది నీతి చెప్తుంది కానీ అది నీతి అంది స్వర్ణీతి అలలియ సొంత నీతి కానీ మన ప్రభు చేసిన నీతి అలలియా అది ప్రకటించాలా దానిపై నడవాలని దేవుడు చిన్న వాక్యం తీసుకొని ముయం చెప్పారు ఒక్కొక్కరుగా ప్రార్థన చేయండి మీద నేను చేస్తాను ఫస్ట్ సూత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంప్రద మహోన తిరుగుతుంది మహిమ స్వరూపకు దేవ కృపమయడానికి వందాలిసయ్య అబ్రహాం ఇసాకి యాకబ్లో గొప్ప దేవ ఈ గడిచిన కాలం సురక్షితంగా కాపడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న అయినా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినం మాకు అనుగరించినైనా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు మమ్మల్ని పెట్టుకొని ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ యొక్క సంధిలో నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞతాస్తృతులు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరియం ఇక యుగంలో నీకే కలుగులుగా కలలుయ్య నా తండ్రి నా దేవ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందాల ప్రభావ మీ కృపా సింహాసాన్ని ఆశ్రయించడం అయినా నీకు వందాలేసేయ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడిన ప్రభావ మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రభావ అన్ని జీల్ల వాళ్ళు మాటలు రావద్దు ప్రభా నా దేవా ఎందుకంటే మత ఐదో అధ్యాయం నుంచి ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచినారు గొప్ప దేవా ఒక విశ్వాసి ఒక సేవా ఏ రీతిగా ఉండాలా ప్రభావ అని మీరు మాట్లాడిన ప్రభావ అన్ని జీల్ల వాళ్ళు మాటలు మాట్లాడద్దు ప్రభావ ప్రతి దశలో మా నాల్క మేము పెట్టుకోవాలా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ నా తన్ను ఎందుకంటే మీరు ఎంతో పరిశుద్ధమైన గొప్ప దేవుడు వేసయ్యా కాబట్టి మీ బిడ్డల మీద మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రభావ నా దేవ నా ప్రభ ప్రతి దశలో ప్రభా ఓ దేవ నిన్ను మైమ పచ్చలాగా మేము ఉండాలా ప్రభా స్వనీతి మీద చూపించుకునేది కాదు ప్రభా దేషధారణ ప్రభావ కాబట్టి ప్రభా నా తండ్రి ప్రతి దశలో ప్రభా మీకు విధేత చూపించే బిడ్డలగా మేము ఉండాలా మిమ్మల్ని పోలి మేము నచ్చుకోవాలా ప్రభావ అలాంటి బలహీన నుండి కొట్టి మేమని ప్రార్థిష్టం లేకు వర్ణాలు వేసాయ్యా గొప్ప దేవ మీరు అన్నారు ప్రభా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటే కాడిమాను మేకులు తీయటవు బాధింపబడిన వారిని విడిపించటో ప్రతి కాడును ఎరగొట్టేవి ఏర్పరచుకున్న ఉపవాసం ప్రాభ కాబట్టి ఈ లోకంలో ఎంతో ఉపవాసం చేస్తున్నారు ఎంతో మెడిటేషన్ చేస్తున్నారు ఏదేదో చేస్తున్నారు బాబా కానీ అసలైన ఉపవాసం అసలైన ఏందో ఇక్కడ మీరు మాతో మాట్లాడారు గొప్పదే అది మేము చేయాలా ప్రాభ ఈ రోజు క్రైస్తవ సంఘం చేయలేని స్థితిలో ఉంది ప్రాభ చెప్తుందే కానీ చేయలేని స్థితులు ఉంది ప్రాభ ఆ రీతిగా ఉంది కాంగ్రిగేషన్ అంతా ప్రభావ గొప్ప జనం ప్రసవించలేని స్థితులు ఉన్నారు ప్రాబ వాళ్ళందరినీ క్షమించమని ప్రాదిష్టమైన వాళ్ళు ప్రసవించేలాగా అనేక జీవితాల్లో క్రీస్తుని ప్రభావ ప్రసవించే సేవా జీవితం ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించమని ప్రాదిష్టమైన ఎందుకంటే ప్రభావ దుష్టుడు బంధకాలు ఎంతో మంది ప్రభావ వాడి బంధకాలు పడి ఉన్నారు ప్రభావ వాడి వాళ్ళు కట్టబెడి ఉన్నారు ప్రభా వాడి ఉన్నారు ప్రాభ వాడి కాడి మీద మోస్తున్నారు ప్రాభ అంద అనేకులనైనా గొప్పదేవం వాడి కాడి విరగొట్టాల ప్రాభ అనేకులు మీ చెంతు మీద నడిపించాలా అదే అసలైన ఉపవాసం ప్రాభ నైనా అలాంటి సేవ జీత్తులు మమ్మల్ని అందరూ నడిపించి మన ప్రాదిష్టమైన మీరు ఆకడ తొరిగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ ప్రపంచమంతానైనా ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా మీరు సంబంధించిన పత్తి సూచిన పత్తి ప్రవచనం నెరవేరుతుంది ఆ టైంలో మీరు మమ్మల్ని పెట్టినారు కనుక ప్రభావ విజృంభించి ప్రభావ మీ సువార్త మేము అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యను ప్రకటించాలా ప్రభావ ఒక దశ నుంచి ఒక దశకు మేము వెళ్ళి ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ ఒక్కరోజు ఆలస్యం చేసి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభావ ఎంతో మంది రక్షణ పొందుకునే వాళ్ళ కాలాలు ముగించుకుంటున్నారు నాయన కనికరించమని ప్రాదిష్టమైన ప్రతి మూలలో ప్రతి ప్రాంతంలో ప్రభావ నూతన సేవకులు మీరు లేవనెత్తండి ప్రభావ యంగ్స్టార్స్ మీరు లేవనెత్తండి ప్రతి ఎవరినొస్తారు మీరు బలపరచండి మేము అనేకులు ప్రోత్సహించాలా ప్రాభ అనేక ప్రాంతాల్లో కావలి మేము పెట్టాలా ప్రాభ మేము కావల ఉండాలి అనేక కావలి మేము పెట్టాలా ప్రాభ యంగ్స్టార్ని మేము ప్రోత్సహించాలా ప్రభావ వాళ్ళకు తరబు దీవాలా మీ వాక్యంలో బలపరిచి అనేక ప్రాంతాలు వదలాలా ప్రాభ భూతాలకు తెలిసే గొప్ప సేవకులు మేము ట్రైన్ చేయాలా ప్రభావ ఆ రీతిగా అనేక ప్రాంతాల్లో వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయాలా ప్రాభ ఒక దశ నుంచి ఒక దశకు మేము వెళ్ళాలా ప్రాభ మీరు మాకు ఆగ్నేయించినారు చివరి ఆగ్నేయించినారు ప్రభావ కాబట్టి ప్రభావ మేము వెళ్ళాలి ఇప్పుడు ప్రభావ అది సమ్మెంపుడు ఆసన్నమైంది ప్రభావ ఆయన మీరు ఎక్కడ బొమ్మంటే మేము అక్కడ పోతాం ప్రభావ ఆ రీతి మేము తీర్మానించుకున్నాం ప్రభావ మా తీర్మానం మీరు ఆశ్రదించి నడిపించడం వాక్యం చేతమతో మాట్లాడిన మీకు అన్నాను ప్రతి దశలో మీకు విధేయత చూపించి ముందు పోలాలని సహాయపడండి వాక్యం చెప్పిన మనోజ్ భర్ణ కూడా మీరు దీవించి ఆస్వాదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానించే తి ప్రతి చోట మీ కొరకు శాసనం పెట్టుకోండి కుటుంబం మీరు ఆశ్రదించిస్తారు మీరు బలపచ్చండి పశ్చిమ అభిషేకంతో నింపి మీ కొరకు శాసనం పెట్టుకోండి అయినా మీకు వందలు ఇస్త కే్రూప్ ఉన్న బ్రదర్స్ ఇస్తారు అందరూ మీరు ఆశ్రదించండి నూతనగా అభిషేకించి మీకొరకు గొప్ప శాసన పెట్టుకోండి వైరస్ బాధితులు మీరు స్వస్థపచ్చండి ఆ కలవరిశీల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రాబ్లం ప్రతి స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏ స్థూకరిస్తున్నాం మీరే స్వస్థపచ్చండి మహిమనందరినీ మీ కొరకు శాసన పెట్టుకొని నైనా సందర్శకాలను కూడా ముట్టండి తాకండి మీరు బలపరచండి నూతనంగా అభిషేకించి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి చేస్తే జాబులు తోడునం ప్రభావా ఇద్దరు పిల్లలు చుట్టూ అగ్నికంచేసి మీరు దూతలు పెట్టండి నైన వాళ్ళు అభిషేకించి మీ వాడుకొని గొప్ప సాక్షిగా నిలబెట్టుకొని చేస్తారు మీరు మంచి ఆర్గం ఇచ్చే చేయండి అన్నంలో అన్నదమ్ములు అందరూ సహాయపడండి ఓ ప్రవా నా తనని చుట్టూ అగ్నికం శోధన కీడికొచ్చి ప్రవా ఈ మంత్ లో ప్రభావ రేపు బేస్కారం రోజు ప్రభావ ట్రైబుల్కి వెళ్తున్న ఒక ప్రభావ మారుమూల ప్రాంతాల స్వార్థకి వెళ్తున్న ఒక టీం అందరూ మీరు బలపరచండి స్థిరపరచండి నూతన అభిషేకంతో నింపండి భూ మార్గం సరళం చేయను ప్రావా ప్రతి చీకటి దురాత్మ శక్తులను ఏస్తు బంధిస్తున్న హలవీయ ఆ అంతలన్నిటికి సమాధానం కలుగునుగాక ఏసు క్రీస్తు పరిషద నామమున హలలుయ్య వీరే గొప్ప కార్యం జరిగించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసే ప్రావా మేము ఎక్కడ అడుగు అక్కడ ప్రావా సైతాన్ బంధకాల నుంచి ఆ సైతాన్ కాడి ఇరిగిపోవాల ప్రావా ఆ కాడి మేలు మేకులు తెంపివేయబడాల ప్రావా ఓ దేవ బంధకాలను అంత విడిపింపబడాల ప్రావా అనేకులు ప్రభావ మీ నీతి కార్యం చూడాలా రక్షణ కార్యం జరగాల ఏసు క్రీస్తు ఆ రీతి గొప్ప విశేషమైన అద్భుతాలు అక్కడ మీరు జరిగించమని ప్రార్థిష్టం ప్రతి బిడ మీతో ఆకర్షించుకునైనా మీ వెలుగు ప్రకాశింప చేయమని ప్రార్థిష్టం అంటే గొప్ప సూచకలు మహత్ కార్యాలు మీరు ఆ ప్రజలంతా ప్రభావం మీతో ఆకర్షింపబడాలని మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టం ఆ రితి అభిషేకించి వాడుకొని ప్రతి చోట మీ కొరికొక మమ్మల్ని శాసన పెట్టుకొని మీరు ఆ కొరికి త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థిష్టాం తండ్రి ఆ ఒక్కొక్కరుగా ప్రార్థించండి ప్రభా నా దీవానికి బ్రాహ్మ సాకుడు పదీవానికి శుతం ఇంతవరకు వాక్యం మాట్లాడ ప్రభావం వాక్యం సరే జీవించాలా నా దీవానికి ప్రభా నా దీవానికి ఈ వాక్యం తెచ్చి ఒక్కొని ఇచ్చి పెట్టారా అలాది అనాది నీతి మంత్రుల నీకు ఉందా యశు ప్రభా అలది అనాది మన తని యశ ప్రభ ఈ రోజు వాక్యంధ్ర నేర్పించిన యశ్వ్రభ మీరు ఇట్లా ఉండాలా ఈ లోకంకు ఉపాయం ఉన్నారు యశు ప్రభ నా దీవానికి శోతం ఏది ప్రభా ఆ పతి విషయంలో ప్రభా నీకు మహిమపరచార మా నుంచి మా చూపు నుంచి మీకు దేహం నుంచి మహిమపరచార అలాడి ఆ పతి ఒక నీకు మహిమపరచారో ప్రభ అలాడి నీ మహిమ ప్రయోగ బిడ్డగా మాకు మార్చమని అలాంటి కే్రహ్ ముట్టం తాకలి పలు జ్ఞానం తెలియచని ఆలోచన తెచ్చని వాళ్ళ ఉద్యోగంలో తనతో కావాల్సిన జీవన మేలు దని కష్టం శాంతి సమదించని అలాగే చిన్న పిల్లలతో పెద్ద పెద్ద ప్రాంతర్ సేవ చేయాలా రక్షణ పొందాలా నీ రాక సమీపం ఉంది అలలియ కోత విస్తారం ఉంది సుప్రభ కోతగా సేవకులు కావాలేస నూతనూత సేవకులు లేవనెత్తండి ప్రతి ప్రాంతంలో అలలియ సువార్థ జరగాల ప్రతి ప్రాంతం రక్షణ పొందాలే సుప్రభ మీద గొప్ప చేసుకొని కనికరించని మీ ఆదరించండి క్షమించండి ఆత్మ తెరవండి ఉదయంలో ప్రభా ఆత్మ తెరవండి పరిశుద్ధాత్మకండి వాళ్ళవి సేవ చేసి సాధించండి వైరస్ గృహ ముట్టని తాకని ఆరోగ్యం తెచ్చని వ్యాక్సిన్ లో మీ రక్తాలని పోషించని ఏ బిడ్డకు కాకుండా రక్షణ తెచ్చని నా దీవానికి సొంతం అన్న ముట్టను తాకండి ఆరోగ్యం బలం తెచ్చి ఇంకా సత్యాన్ని చూపించి అనే తరానికి తయారు చేయండి అనేక రాష్ట్రాలు మాకు తెలియవేచండి అలలినకు సేవల బలం వాడుకొని అక్క ముట్టి తాకి మీ బలాన్ని శక్తి తెచ్చండి ఇంకా సత్యాన్ని అక్క వి చూపించండి అక్కవి మనకు సేవల బలంగా వాడుకొని పిల్లలు మీ చేత బలం తయారు చేయని మంచి దాని దగ్గర ఒడిదిల మీ జ్ఞానం పరిశుద్ధాతో నింపి పిల్లలతో అగ్నికం చేసి గర్జించండి నా ప్రభాని స్కృతం నా బంధులెందులో వాళ్ళు వెలిగించండి పరిశుద్ధాతో నింపి వాళ్ళవి ఇంకా సేవ చేసి సాధించండి నా దేవాన్ని శోతం చేస్తుంది అందరు సేవ చేయాలా ఇష్ట ప్రభావం నా దేవాన్ని శోతం ఆ చక్రబెగ్గు ఉంటారు తాకండి పలు జ్ఞానం ప్రశుధాతో నింపి ఆ తన ప్రాంతం రక్షించుకోండి అలా వెలుగు వేరు చేయండి ఆత్మకారం జరిగించండి ఆ ప్రజ నూతన అభిషేకం ప్రశుధాత్మ బలంతో నింపి ఇంకా సత్యని ఆయన విజ్ఞపించండి ఇంకా స్థిరపరచని ఆ ప్రాంత కర్దింప కావాలా తన భార్య అమ్మటి జ్ఞానాన్ని తేచని సేవ చేసే సాహంకరి గర్వఫలం తెచ్చండి సైతం దేవాలకాల ఆ కుటుంబంలో అందరు సేవ చేయాలా వాళ్ళని మారుమారు గ్రహంలో సేవ జరుగుతాయించని మన తన మన పోతుండో ఆ ప్రాంతంలో ప్రభా సైతం చీక కూలాలా అందరి కాడి సైతం కాడి ఈలో పెట్టాలా అలా సిద్ధంగా జరిగించి అక్కడ గొప్ప వాడుకొని అందరి చూడే అగ్నిక్రమం చేసి అక్కడ ఏం మాట్లాడాలి మీరతో ఉండి ఆ ప్రాంతం అంతా వెలుగు ప్రకాశం మనిస్తున్న ప్రస్తుతం పరిశుద్ధుడా ప్రేమ గల దేవా నీకు వాదనలు స్తో ప్రాభా ఇది తండ్రి వాక్యం ద్వారా మీరు మతం మాట్లాడినారు ప్రాభ అవును తండ్రి నాయన వేషధారే ఉండొద్న్నారు ప్రభా నీకుడి చేతితో చేసేది అడని చేతికి కూడా తెలియద్దు అన్నారు ప్రాబ ఆయన సమాజం మందిరాల్లోనూ దగ్గర నా తండ్రి గొప్ప కోసం చేయొద్దని చెప్పినారు ప్రభా ఏ కార్యమైన తండ్రి అవును ప్రాభా తండ్రి నాయన ఈ రోజు అంతా తండ్రి అదే రీతిగా జనాలు జీవిస్తున్నారు ప్రాభ పైకి చూపించుకోవడానికే కానీ తండ్రి అయినా లోపల ఏమీ లేదు ప్రాభ తండ్రి అటువారు అందరి ప్రైనా మీకు నీ వాళ్ళని అందరినీ గద్దించాడు ప్రాభ తండరు తండ్రి నీ నామ్మ మహిమార్థమై సేవలో వాడబడాలా ప్రాభ మేమైతే తండ్రి ఆ రీతికి ఉండకూడదు ప్రభా మీ వాక్యం ఆ రీతి కానీ పైకి చూపించుకోవడానికి వీలేదు ప్రభా తండ్రి నైనా ఫలం మీరు మాకు అనుగ్రహిస్తా అంటున్నారు ప్రభా మీకు వందనాలు తండ్రి ప్రాభ కాబట్టి తండ్రి ఆయన మీరిచ్చే ఫలమే మాకు కావాలా ప్రభా ఈ లోకస్తుల గుర్ట్టి నైనా మాకు లేదు ప్రాభ ఈ లోకస్తుల నుంచి ఫలాలు ఏవి కూడా మాకు అవసరం లేదు ప్రభా తండ్రి నువ్వు జీవం ఇచ్చే దేవుడు ప్రాభ మీ జీవం మేము పొందుకోవాలా ప్రాభ మీకు ఇష్టానుసారంగానే మేము జీవించాలా ప్రభావ నా తండ్రి ఆ రీతి ముందుకు నడిపించండి ప్రాభ నేను ఇన్ని వేటి వేటి కోసం ఉపాసాలు అంటున్నారు కానీ తండ్రి ప్రభా అసలైన ఉపవాసం అంటే ఏందో మీరు మాకు చూపించినారు ప్రభా మీకు వందనాలి తండ్రి అవును ప్రభా నైనా బంధకాలు ఉన్న వాళ్ళని విడిపించాలా ప్రభావ దీనిలో తండ్రి నన్ను మీ నిరాశ్రయులను ఆదరించమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రాభ అదే నీకు నిజమైన ఉపవాసం అని చెప్తున్నారు ప్రాభ కాబట్టి నా తండ్రి ఆ రీతిగా మేము ఉపవాసం ఉండాలా ప్రాభ అనేకులకు స్వార్థ ప్రకటించాలా ప్రాభ అనేకుల్ని ఆదరించాలా ప్రాభ నేను ప్రతి ఒక్కరిని ప్రభా నీ చెంతకు తీసుకొని అటువంటి జ్ఞానం తండ్రి ఈ మధ్యాహ్న కాలం ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాల అదే రీతి నా తండ్రి ప్రేరులో పాల్గొన్న గ్రూప్లో ఉన్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి మీరు తోడుకునండి ప్రభా ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించండి వారి చుట్టూ మీ యొక్క కంచకాబ్బాలు అనుగ్రహించండి ప్రభావ అందరినీ ప్రభావి యొక్క నామ మహిమార్థమే వాడుకుండా ప్రభావ సస్త విధమైన కీడుల నుంచి తెగుళ్ల నుంచి మీరు కాపాడి వారు అందరినీ ప్రభావి నామహిమార్థమే వాడుకోండి ప్రభావ ఎవరైతే నిరాశరయలే ప్రభావ తండ్రి అనారోగ్యాలతోటి ఆయన ఆర్థిక ఇబ్బందులతోటి ప్రభావ నీ నీ పాదాలు చెంత మొర పెడుతుంటారో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ ప్రభావం మీరు స్వప్తపరచండి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చిన ప్రతి ఒక్కరిని ప్రభావం యొక్క కృప కనికరం జాలి దయ ప్రేమ చూపించుకుని వేడుకుంటున్నాం ప్రభావ ఆయన మీరేనా తండ్రి मश्रय दुर्गम प्रभ मेरे तंड्री ती अ प्रभ काबाटे तंड्रीन प्रति ज्ञापक प्रति प्रभार कावा अनुग्री मैं वेक त्री అదే రీతిగా ప్రాభ వ్యాక్సిన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభ వ్యాక్సిన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ కనికరం చూపించండి ప్రభా దాని దుష్ప్రభావాల నుంచి కాపాడండి ప్రభా నా తండ్రి కానీ దాని మీద నా తండ్రి అతి చేస్తున్నారు ప్రభావ జనాలు నా తండ్రి ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని కాపాడలేదు ప్రభావ నా తండ్రి మీ ఎందుంటేనే మేము కాపాడబడతాం ప్రాభ కాబట్టి మేము ఆ రీతిగా ముందుకు సాగాల ప్రాభ నా తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరి మీ చెట్టుకు రా మీ తట్టుకు రావాలా ప్రాభ ఆ రీతిగా వారికి జ్ఞానం అనుగ్రహించిన తండ్రి ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావాల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడు మనం వేడికొట్టడం నా తండ్రి మీ పట్ల మాకు ఎటువంటి ఆయాస్కరమైంది తీసివేసిన తండ్రి మమ్మల్ని క్షమించిన ఆయన మమ్మల్ని ఇంకా నూతనంగా బలపరిచినా తండ్రి నేను ఇంకా మీ సేవలో బలంగా వాడుకోండి మీ నామని మహిమనందండి ప్రాభ అదే రీతి మనోజ్ బెదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నా ప్రాభ నేను మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ రెండు కాంటిని కూడా మీరు జ్ఞాపకా చేసుకోండి ప్రభావ ఆంటికి మంచి జ్ఞా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభావ ఇద్దరు నైనా మీ సేవలో వాడబడాల ప్రాభ ప్రతి ప్రవచనం అర్థం చేసుకోవాలా ప్రభావ మీరైతే తోడుకుండండి ప్రభావ ఆయన ప్రతి విధమైన నుంచి కేడు నుంచి కాపాడండి ప్రభావ మీరే నాయన నూతనంగా అభిషేకించి ఆశీర్వదించిన ఆయన మీ సేవలో బలంగా వాడుకోండి ప్రతి చోట మీరైతే తోడుకునండి ప్రభావ శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ అన్నవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులంతా నైనా అందరి రక్షణలోకి రావాలా ప్రతి ఒక్కరిని అక్కడికి సిద్ధపడాల ప్రభావ అనేకరిని సిద్ధపరచాల తండ్రి మీ సేవ మరింత బలంగా చేయాల ప్రభుత్వ కృపను అనుగ్రహించమని నేను ఈ మా జానకాల సమయంలో మీ స్వరందరం మాతో మాట్లాడతండ్రి మా జీవితాలు సరి చేస్తున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజనెడ్డి నేస్తు క్రీస్తు పరిషత్ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవును చూపించిన కృపా సమాధానం మన కుటుంబంకు వైరస్ పెట్టబం దేవునికి కృపా సమాధానం శాంతి సమాధానం సదాకాలం తోడు ఆ మేన్ ఆమెన్ పేదర్ ప్రెజరాట్ పేదర్ ఆమె ప్రెజరాజ్ ప్రెజరా ఓకే పేర్ రైట్